మనీభావే అమనీభావమే సాధన సో కొంచెం మిస్సింగ్ నెంబర్ వన్ సో అమనీ భావము అంటే ఇప్పుడు మీరు గమనించండి వేదాంతంలో ఉండే అమనీభావము ఈ పైనుంచేది చాలా ప్రధానమైన టాపిక్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసేదైనా అద్వైత ప్రకరణంలో ఇంకపైన వరుసగా కారికల్లో ఈ టాపిక్ పునరావృతం అవుతూ ఉంటుంది అమనీభావము అంటే మనస్సు యొక్క చలనాన్ని తగ్గించేయటం తద్వారా దట్ ఇన్నర్ అవేర్నెస్ అది డెవలప్ అవుతుంది ఇది ఎలాగంటే మీకు వేవ్స్ తగ్గిపోతే నీరు నీటిలో ఉండే బురదంతా కూడా కిందకి సెటిల్ అవుతుంది సెటిల్ అయినప్పుడు మీకు నీరు స్వచ్ఛంగా ఉంటుంది దాన్ని శీత్రు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆ మనస్సు ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఉంటుందో మీ స్వరూపం ఏదైతే ఆనందమో అవ్యయము అజయము పుట్టుకలేనిది అని మనం అతను అనుకుంటూ ఉన్నాము ఇవన్నీ కూడా మనకి అనుభవానికి వస్తాయి అందుకోసం మనస్సుని ఆ ట్రాన్స్పరెన్సీ అంటే మనస్సు శీత్రుని ఉండాలి తర్వాత ఇంకెలా ఉండాలంటే అమనీ భావం అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏదైనా ఒక దృశ్యం మీకు లోపలికి వస్తుంది కదా బయట నుంచి దృశ్యం వస్తుంది కదా ఆ దృశ్యము బౌన్స్ కాకూడదు వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏదైనా చూశారనుకోండి చూసిన వెంటనే మీరు హర్షాన్ని కానీ క్రోభ కోపాన్ని కానీ మీరు ప్రకటించారనుకోండి అంటే అర్థం ఏంటి ఆ లోపల నుంచి వచ్చినటువంటి దృశ్యం బయట నుంచి లోపలికి వచ్చినటువంటి దృశ్యం అలా అనుకోండి దట్ హ్యాస్ బౌన్స్డ్ బ్యాక్ అక్కడ మనస్సు ఉంటుంది ఆ మనస్సు శబ్దాన్ని విన్నారనుకోండి శబ్దం విన్న వెంటనే హర్షం కానీ కోపం కానీ ప్రకటించారనుకోండి అంటే అర్థమేంటి దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రియాక్షన్ శబ్దం విన్న వెంటనే రియాక్షన్ రూపాన్ని చూసిన వెంటనే రియాక్షన్ ఇప్పుడు నోట్లో పెట్టుకున్నారనుకోండి పదార్థం పెట్టుకున్న వెంటనే ఏటి కూరపా ఉప్పు ఎక్కువ విషయమని కోపడ్డారనుకోండి దట్ ఈస్ రియాక్షన్ సో రసజ్ఞానం కలగ్గానే రియాక్షన్ ఈ రియాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది మనస్సులోంచి వస్తుంది అంటే అర్థం ఏంటి బంతి కొట్టిన వెంటనే వెనక్కి వచ్చిందంటే అక్కడ గోడ ఉందనమాట సపోజ్ అక్కడ గోడ లేదనుకోండి సపోజ్ అక్కడ ఏదో చిన్న తెరలాగా కనపడుతోంది కానీ అదేమీదేమీ ఆపదది బంతి వేశారనుకోండి అటు పోతుంది అలా అయిపోవాలి మనసు రూపాన్ని చూస్తారు నో రియాక్షన్ పోతుందా రూపంలో ట్రాన్స్పరెంట్ అంతే అలా చూడడం అవుతుంది రియాక్షన్ అయి ఉండదు వింటారు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నీ అలా వస్తూ ఉంటే పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఏదీ ఆ స్థితిని అమనీ భావము అంటారు నాట్ ఈవెన్ డిఫికల్ట్ అన్నింటినీ చూస్తూ ఉండడం చిరునవ్వునవుతూ ఉండడం వెళ్ళిపోతూ ఉండదు దేనికి రియాక్షన్ ఉండదు అటువంటి మనిషి దద్దమ్మలాగా మూలపడి ఉంటాడని మీరు అనుకోద్దు అటువంటి మనిషి చాలా యాక్టివ్గా ఉంటాడు ఆ యాక్టివిటీ ఆ యాక్షను అది అతని యొక్క స్వరూపం నుంచి వస్తుంది దాన్ని రియాక్షన్ అనరు అదే అసలైన యాక్షన్ అది యథార్థమైన యాక్షన్ అదే ఇప్పుడు ఎవడో ఏదో అన్నాడు అనుకోండి దాని మీద నేను రెస్పాండ్ అయ్యాను అనుకోండి వాగ్రూపంగా రెస్పాండ్ అయ్యాను యాక్షన్ రూపంగా రెస్పాండ్ అయ్యాను ఆ రెస్పాండ్స్కి ఏమైనా పేరు పెడతారు మీరు రియాక్షన్ అంటారు endukante it is a response to the other persons uh, action therefore it's a reaction nenu ye reaction undadu ala gali la unta akasham ki reaction emana untunda undadu goda ki reaction untadi goda meeda koduti thinku koduthu goda me gettiga kotti chodanna meeru osari ila goppid thote adi tirigikodutundu antaru kada reaction untundi adi akashanni kotti chodanna no reaction సో మనస్సు రియాక్షన్లెస్ కనుక అలా కనుక పెట్టుకుంటే యూ బికమ్ యాక్ యాక్టివ్గా ఉండాలని మీరు అనుకోవద్దు మీ నుంచి యాక్టివిటీ ఒక క్రియేటివ్ యాక్టివిటీ అప్పుడే వస్తుంది అంతవరకు క్రియేటివ్ యాక్టివిటీ రాదు కాబట్టి దాన్ని అమనీ భావము అని ఇప్పుడు ఇప్పుడు జగత్తు మనోదృశ్యం ఇదం సన్వమని కదా దీన్ని భగవాన్ ఇక్కడ అన్వయ నిషేధాలకు మనం చెప్పుకుంటున్నాం ఈ అన్వయ నిషేధాలని భగవాన్ సందర్శనంలో ఓ శ్లోకంలో పెట్టారు ఆయన ఏమన్నారంటే శబ్దాది రూపం భువనం సమస్తం ఈ సకల జగత్తు ఉన్నది ఏమిటది ఈ రెడ్యూస్ ఇట్ దీని రిడక్షనిజం అంటారు ఈ రెడ్యూస్ ఇట్ దాని మూలకాలలో దాని మూలాలు ఏమిటో పట్టుకో ఇప్పుడు పాయసం చేశారు పా దానికి ఏదో పేర్లో అవి పెట్టారు బాగానే ఉంది అసలు వాట్ ఈజ్ ఇట్ బార్లీ షుగర్ మిల్క్ అంతే కదా పాయసం అంటే పూడే ఎంత రుచిగా ఉన్నా అంతే కదండి ఈ రెడ్ చూసి ఆ రకంగా సమస్తం ఏమిటి జగత్తంతనం శబ్దాది రూపం మీరు వినేది మీరు చూసేది మీరు అఘ్రానించేది మీరు ఆస్వాదించేది మీరు స్పృశించేది అంతే ఐదే శబ్దస్పర్శ రూపరస గంధములు అంతే శబ్దాదిరూపం భువనం సమస్తం శబ్దాది సత్యేంద్రియ వృత్తి భాష్యం ఇప్పుడు శబ్దము యొక్క సత్త శబ్దము అస్థి శబ్దము ఉన్నది అని మీరు ఎలా చెప్పగలుగుతారు ఇంద్రియ వృత్తి చేత ప్రకాశింపజేయబడుతోంది అంటే రూపము గలదు కన్ను అనే కన్ను యొక్క వ్యాపారము కన్ను అనే శక్తి చేత అది ప్రదర్శింపబడుతోంది కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధముల యొక్క ఉనికి ఇంద్రియ వృత్తుల చేత ప్రకాశింపజేయబడుతూ కాబట్టి జగత్తుని శబ్దాదులు ఐదు అనుకుంటే ఈ ఐదు ఏమిటి ఐదు రకముల ఇంద్రియ వ్యాపారములే ఐదు తర్వాత సత్యేంద్రియాణం మనస్సో వశేస్య ఇంద్రియ వ్యాపారములు మనస్సు యొక్క వశములో ఉంటాయి మనస్సు మనస్సే ఆయా ఇంద్రియ వ్యాపారముల రూపంగా ప్రకటమవుతూ ఉంటుంది మనస్సు కర్ణు ద్వారా రూప సామర్థ్యము చెవి ద్వారా శబ్దశక్తి ఆ విధంగా మనస్సే ప్రకటమవుతూ కాబట్టి ఇంద్రియముల యొక్క సత్తా మనస్సు యొక్క అధీనంలో ఉంటుంది మనోమయం తద్భువనం భనామహ దేర్ ఫార్ వీ డిక్లెర్ దట్ మీరు ఏ జీ జగత్తు అని మీరు అంటున్నారో ఈ జగత్తు మనోమయము మనస్సు చేత నిర్మాణమైనది ఎలాగంటే నగ అంటే నెక్లెస్ అంటే అది హిరణ్మయము అంటే హిరణ్మయ అంటే దాని చేత నిర్మితమైనది బంగారం చేత నిర్మితమైనది ఇది పాత్ర ఇది ఏం పాత్ర కాంస్యమయము అంటే ఇది కంచుతో నిర్మాణమైనది అయితే తామ్రమయము అలాగే జగత్తు మనోమయం తత్ భువనం భనామా సో కాబట్టి ఇదంతా మనోమయమైనటువంటి ప్రపంచం తప్ప మరొకటి కాదు తర్వాత ఈ మనోమయ మనోమయమైన ప్రపంచాన్ని అంటే మనస్సుని ఆ విధంగా మూవ్ చేస్తూ ఆ మూవ్మెంట్ నుంచి మనం జగత్తుని మనం నిర్మాణం చేస్తాం ఉదాహరణకి శత్రువు మిత్రుడు అని ఉన్నారు చిన్నపిల్లలకి శత్రుమిత్ర భేదం ఉండదు అప్పుడప్పుడు నాకు కనపడతారు వాళ్ళు ఈ నిమిషం ఆడుకుంటారు మళ్ళీ నిమిషం కొట్టుకుంటారు మళ్ళీ నిమిషం కలిసి ఆడుకుంటారు శత్రుమిత్ర భేదం ఉండదు తర్వాత నేను న్యూ జెర్సీలో చూశాను అక్కడ రివర్స్ స్ట్రీట్ నుండి అదన అక్కడ వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాండ్ ఉంది ఎక్కడ పెడితే అక్కడ పాండ్స్ ఉంటాయి క్లీన్గా పాండ్స్ పెడతారు ఈ పాండ్స్లో ఈ టర్కీస్ బాతులు పెద్ద సైజు బాతులు ఇలాంటి పక్షులు వచ్చి అక్కడ సంచారం చేస్తూ ఉంటారు ఆ పాండ్లో అలాగా బాత్ ఏం చేస్తుంది పాండ్స్లో అలా విహరిస్తూ ఈ ఈ రెండు రెండు పక్షులు అవి ఈ జల పక్షులు నీటిలోనే ఉంటాయి ఈ రెండు జలపక్షులు వస్తాయి వాటికి కూడా ఏదో సమ టెరిటోరియల్ ప్రాబ్లం ఏదో ఉంటుంది అవి ఏం చేస్తాయంటే అంతవరకు కలిసి బెహరిస్తూ ఉంటాయి ఒకసారి దెబ్బలాడుకుంటాయి ఒకసారి ఈ దెబ్బలాటను నేను జాగ్రత్తగా పరిశీలించా ఈ రెండు పక్షులు దెబ్బలాడుకుంటాయి దెబ్బలాడుకోవడం అంటే ఎలా దెబ్బలా ముక్కుతో కూడుచుకుంటాయి రెక్కలతో ఒకదాన్ని కొట్టుకుంటాయి కాళ్ళతో కొట్టుకుంటాయి నీటిలో ఉండగానే ఎంతసేపు ఈ దెబ్బలాట ఒక ముప్పై సెకండ్స్ మ్యూనిట్ లోపు దెబ్బలాడుకున్నాం దెబ్బలాడుకుండా ఉన్న ఏదో పక్షి డామినేట్ చేస్తుంది రెండో పక్షులు దూరంగా పోతుంది అప్పుడు విడిపోతాయి ఇంకా దెబ్బలాటైపోయింది అప్పుడు ఈ రెండు పక్షులు కూడా ఏం చేస్తాయంటే సో కొంచెం గాల్లో ఎగిరి ఆ రెక్కల్ని వేగంగా విధులుస్తాయి విధులిస్తే ఈ దెబ్బలాట కారణంగా రెక్కల్లో అధికంగా జమ అయినటువంటి నీరు ఏదైతే పోతుంది మళ్ళీ వెళ్ళి ఆ నీటి మళ్ళీ ఇటు తిరుగుతాయి దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ హిట్ వాడికి ఇంక శత్రుమిత్ర ద్వేషభావం రాగద్వేషాలు ఏమి ఉండవు మళ్ళీ కలుసుకుంటాయి కలుసుకున్నప్పుడు ఇంక దెబ్బలాటే ఉండదు ఇంతకుముందు ఒక్క ఐదు నిమిషాల క్రితం మనం దెబ్బలాడుకున్నాము అనే జ్ఞానం కూడా వాడికి అని అనిపిస్తుంది నాకేమనిపిస్తుంది అంటే ఓ కవి చెప్పినట్టుగా ఇలా ఇలా రెక్కలను దులుపుకున్నా చూడండి ఆ దులుపుకున్నప్పుడు ఆ మనోవికారాన్ని కూడా దులిపోవతలు పానేసయా అని అనిపిస్తుంది కానీ మనిషి రాగద్వేషాలు పెట్టుకుంటే ఆ రాగద్వేషాలు ఒక జీవితకాలం అనుభవిస్తాం రాగం పెట్టుకుంటాడు వీడు నావాడు అని రాగం పెట్టుకుంటాడు రాగం పెట్టుకుని ఆ రాగంతో ఒక వాడు మరణశయ్య మీద ఆ రాగంతో చచ్చిపోతాడు మరణశయ్య వరకు అరే మనం ఇక్కడ పాంథులు కలుసు పాంతులు అంటే బట్టసారు సో ప్రపాయామివ సంగమ చలవేంద్రం దగ్గరికి వస్తారు నలుగురు అక్కడ కలుసుకున్న హలో సార్ ఏ ఊరి మీదన రెండు నిమిషాలు మాట్లాడుకుంటారు తల్లివేంద్రం మజ్జిగి తాగేసే వాళ్ళ దాన్ని వాళ్ళు నేర్చుకుంటారు ఈ జీవితం అలాంటిది ప్రపాయామివ సంగమ ఇంట్లో వీడు నావాడని అనడానికి హక్కు లేదు ముందు నావాడని రాగం పెట్టుకోవడం దాని మీద సుఖదుఖాలు ఇదంతా కూడా మనం అభ్యాసం చేసి నేర్చుకున్నటువంటి దోషం ఈ శత్రుమిత్ర భావన వాస్తవంగా అలాంటిది ఉండదు అలాగే ద్వేషం అది మనం అభ్యాసం చేసి అనేక జన్మల నుంచి అభ్యాసం చేసుకుంటూ ఈ జన్మలో కూడా చిన్నప్పటి నుంచి అలా నేర్చుకుని మనస్సును ఆ విధంగా మూవ్ చేయటానికి బాగా గట్టిగా అలవాటు పడి మూలంగా ఈ శత్రుమిత్ర రాగద్వేష ఇత్యాది భావాలన్నీ మనకు ఉన్నట్టుగా కనపడుతున్నాయి తప్ప అవి అభ్యాసం చేత వచ్చినవి తప్ప వాటిల్లో వాస్తవికత ఏమీ లేదు అంతేకాకుండా మనిషి దీనత్వాన్ని అభ్యాసం చేస్తాడు దైన్యాన్ని అభ్యాసం చేస్తాడు భక్తి కోసం దైన్యాన్ని అభ్యాసం చేస్తే మంచిదే భక్తి కోసం చేయడం సంసారం కోసం దైన్యాన్ని అభ్యాసం చేస్తాడు సంసారం కోసం నేను ఒకసారి ఓ మిలియనయర్ని కలిశాను ఓ కోట్వరుని కలిశాను ఆయన అన్నాడు చూడండి ఈ జగత్తు మీదపడి క్రష్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది చాలా మన హింస పెట్టేస్తుంది ఇంట్లో ఎవళ్ళు కోఆపరేట్ చేయట్లేదు ఫ్రెండ్స్ కోఆపరేట్ చేయరు నమ్మిన మోసం చేస్తాడు ఆ ఎవరి నేను నమ్మడానికి వీలు లేకుండా ఉంది ఆ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్టర్ మీ ఆ సొసైటీ ఈజ్ ఆఫ్టర్ మీ అన్నట్టుగా సో ఇట్ ఈజ్ ఆల్ క్రషింగ్ మీ ఆల్ అరౌండ్ అని అన్నాడే ఓ కోటేషన్ ప్రతివాడు కూడా ఒక దైన్యాన్ని ఫీల్ అవుతూ ఉంటాడు ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ సర్వెంట్స్ ఇద్దరు కలుసుకున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు చూసారా డిఏ ఇంకా పెంచలేదని మాట్లాడుకుంటారు రెండు వందల సార్లు పెంచినా ఇంకోసారి పెంచలేదండి డిఏ అంటే ఏమిటి అర్థం డియర్నెస్ అలవెన్స్ అంటే కరువు భత్యము ఎప్పుడూ కరువే వీడు బతుకంతా కరువే ఎప్పుడూ కరువే కరువు భత్యం ఇచ్చిన రోజు ఉండదు కరువు మొన్నటి నుంచి మళ్ళీ కరువు ప్రారంభం మళ్ళీ నెక్స్ట్ కరువు భత్యం ఎప్పుడండీ అంటాడు వెళ్ళగానే ఆఫీస్కి గవర్నమెంట్ సర్వెన్స్ అంటే అంటే ఆ దైన్యాన్ని మనం అభ్యాసం చేస్తుంటాం ఎవరినైనా మాట్లాడించినప్పుడు ఎలా ఉన్నారండి అని ఆ హలో అంటే పర్వాలేదు కానీ మీరు ఆ ఫుట్పాత్ మీద నిలబడి కొంచెం కొంచెం గట్టిగా పలకరిస్తే ఆయన ధైన్యం అంతా మీ ఆయన కొద్దిసేపు ప్రకటించేప్పటికి మీలోంచి బయటకు వచ్చి మీరు ప్రకటిస్తారు ఈ విధంగా ఏదో సమాజం అంతా అన్యాయం చేసేసిందని ప్రకృతి మనకు అన్యాయం చేసేసిందని లేకపోతే దేవుడు మనకు అన్యాయం చేసేసేటని మన గట్టి కలిసి రాలేదని ఈ విధంగా మనం ఒకటికి పదిసార్లు అనుకుని అనుకుని అనుకుని ఈ లాస్ వచ్చేసింది అది నష్టపోయాను ఇది నష్టపోయాను ఇది నష్టపోయాను అది నష్టపోయానని పదిసార్లు అభ్యాసం చేసి చేసి చేసి ఆఖరికి ఏమైపోయిందంటే దైన్యాన్ని భావించటం మన అలవాటైపోయింది సో ఈ విధంగా రాగద్వేషాలని శత్రుమిత్ర భావాన్ని దైన్యాన్ని ఇటువంటి ఈ వాసనలనన్నిటినీ కూడా బాగా దృఢంగా అభ్యాసం చేసి అటువంటి వాసనలతో నిండి ఉన్న వెరీ థిక్ కషాయంలాగా తయారై ఉంటుంది మనస్సు అటువంటి మనస్సుతోటి మీరు చూసినప్పుడు మీకు ప్రజంలోంచి చూస్తే సూర్యకాంతి ఏడు రంగులు కనపడ్డట్టుగా అటువంటి మనస్సుతోటి మీరు ఎప్పుడైతే జగత్తును చూస్తారో ఈ జగత్తు నానారూపంగా గుణదోషములతో నిండి ఉన్నట్టుగా పుణ్యపాపములతో నిండి ఉన్నట్టుగా మీకు కనపడుతుంది అదంతా కూడా మనస్సు యొక్క స్పందన తప్ప భ్రమ తప్ప అది వాస్తవము కాదు కాబట్టి వాసనా సిద్ధమైన జగత్తిది మనోవాసనలని బట్టి వచ్చిన జగత్తు తప్ప అది మన మన సాపేక్షంగా మనోవాసనల చేత నిర్మితమైనది తప్ప వాస్తవంగా అక్కడ అలా బిగుసుకుపోయి ఉన్న జగత్తు అంటూ ఏమీ లేదు అది ఆ సత్యాన్ని అది స్వప్న లాంటిది ఇది స్వప్నము మీరు తెలివి రాగానే అలా కరిగిపోతుందంటే ఈ జగత్తు కూడా అటువంటిదే కాబట్టి మనం ఏం చేయాలి ఈ అభ్యాసాన్ని మానేయాలి ఈ వాసనాభ్యాసాన్ని మానేయాలి అంతే మనం చేయాల్సింది అంటే రాగద్వేషాలు తర్వాత ఏమో శత్రుమిత్ర భావన కంప్లైంట్సు దీనతని అభ్యాసం చేయటం సో తర్వాత ఫ్రస్ట్రేషన్ అభ్యాసం ఇదంతా మనం అభ్యాసం చేసి తెచ్చుకున్నది ఈ విధమైనటువంటి నెగిటివిటీని అంతని కూడా ఇమోషనల్ నెగిటివిటీ అండ్ ఇమోషనల్ డిస్ట్రెస్ దీని అభ్యాసాన్ని మానేస్తేగానే అది పోదు మీరు దాన్ని అభ్యాసం చేస్తుంటే అదే బలపడుతూ ఉంటాం అప్పుడు మీకు జగత్తు యొక్క మిథ్యాత్మ అనుభవానికి రాదు కాబట్టి వాసనా సిద్ధమైన జగత్తు తప్ప యథార్థమైన జగత్తు కాదు వాసనలు కూడా అభ్యాసము చేత వచ్చినవి తప్ప దేవుడు పెట్టినవి కాదు కాబట్టి దేవుడు పెట్టలేదు దెయ్యము పెట్టలేదు ఉంటే ఎదరో వాళ్ళ మీద తోసిస్తూ ఉండడం ఎవడు కనపడకపోతే దేవుడి మీద దేవుడు కనపడకపోతే దెయ్యం మీద మనుషులు చాలా అజ్ఞానంగా ఉంటారు ఎవడో నలుగురికి జ్వరం వచ్చింది ఆ పల్లెటూళ్ళలో ఉప్పాడా అనే పల్లెటూళ్ళలో వాళ్ళు ఏమన్నారంటే ఓ దే దేవ ఓ దెయ్యమే చేస్తుంది జ్వరాలను నేను ఆ దెయ్యం మీద పోషిస్తాను ఒకసారి దెయ్యం మీద పోషిస్తే ఎవడో తయారయ్యాడు అక్కడికి నేను ఆ దెయ్యాన్ని నివారణ చేస్తాను ఎవడో ఉంటాడో మూర్ఖుడు వీళ్ళ మూర్ఖత్వానికి తగ్గ మూర్ఖుడు వాడు ఎవడో ఉంటాడు వాడు దెయ్యాన్ని నివారణ చేసేస్తే వీళ్ళు వాడిని ఊరేగి పలకీలో పెట్టి ఊరేగించేస్తారు వాడు సరిగ్గా నివారణ చేయలేదనిపిస్తే వాడి మీద పడి చెప్పులతోటి కర్రలతోటి కొట్టేస్తాను జనం యూ యూఆర్ క్లేయింగ్ విత్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ సో చాలా మూర్ఖులు జనం జనాల్ని పోగేయకూడదు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆధ్యాత్మిక గురువులని పేరు పెట్టి జనాల్ని పోగేస్తారు ఆ జనాలు వాళ్ళని మట్టి కనిపిస్తారు ఆయన డెలింగ్ అది ఎప్పుడో చెప్పడం కష్టం దానికి ఏదో టైం వస్తుంది సో వెరీ వెరీ పిక్యూలియర్ సిచ్యువేషన్ అలా పోగేయకూడదు జనాలు అసంగంగా ఉండడాన్ని అభ్యాసం చేయాలి కానీ నేను మీ గురువుని మీరు నా శిష్యులోనే ఒక కొత్త ఆసక్తి ఒకటి క్రియేట్ చేసి పెడితే ఉన్నవి చాలన్నట్టు దానివల్ల అందరూ నష్టపోతారు కాబట్టి వాసనలను అభ్యాసం చేయకూడదు విచారాన్ని అభ్యాసం చేయాలి ఆత్మ విచారాన్ని అభ్యాసం చేయాలి ఇవో ఈ రకంగా అంతేగాని వాసనలనే అభ్యాసం చేయడానికి వీలు లేదు ఒక అరగంట సేపు విచారము ఇరవై నాలుగు గంటలు వా ఇరవై మూడున్నర గంటలు వాసన అలాగైతే మళ్ళీ దాన్ని అయితే న్యూట్రలైజ్ అవుతుంది ఇది దానికి అలా ఉపయోగం లేదు ఇప్పుడు నిరంతరము విచారాన్ని మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి మనసోహ్యమనీ భావే ద్వైతం నైవోపలభ్యతే సో మన సో భాష్యకారులు ఏమంటున్నారంటే మనసహ అమనీభావే నిరుద్ధే నిరుద్ధం చేయమన్నారు నిరోధం వివేకదర్శనాభ్యాసం చేత నిరోధం చేయమన్నారు అంతేగాని నిద్రపోమనిలేదు లయంగతే నిద్రపోయినా కూడా ఉండదు ద్వైతం మనస్సు అమనస్సు అవ్వడం అలాగా మీరు ధ్యానం చేసి నిరోధం చేయండి దాన్ని మనస్సుని వాచ్ చేయండి అమనస్సు అయిపోతుంది లేదా పడుతూ నిద్రపోవడం అది కూడా ఇంకో ఉపాయమే లయంగతే అప్పుడు కూడా అమనస్సు అది సాధన అవ్వదు బట్ ద పాయింట్ ఈజ్ మేడ్ నువ్వు చూసుకో నువ్వు నిద్రపోయినప్పుడు ద్వైతం ఉందా లేదు కదా కాబట్టి మనస్సు యొక్క చలనం నుంచి ద్వైతం వచ్చిందని నీకే తెలిసిపోతుంది నీకు నీకే నిరూపణ అయిపోతుంది అని ఒక పాయింట్ కోసం చెప్పారు తప్పిస్తే నిద్రపోవడం ఒక సాధన అభిప్రాయం కాదు సో ఇప్పుడు మీరు వాసన ఏదైనా కూడా దాన్ని తిరస్కరించడం అభ్యాసం చేయాలి వాసన ఏదైనా ఇప్పుడు వాసన వస్తుంది కామవాసన అంటే ఏదో కోరిక లేకపోతే క్రోధ వాసన ఇప్పుడు వాసన బేసిస్ మీద మీరు యాక్ట్ చేశారనుకోండి ఈ యాక్ట్ దాని రియాక్షన్ అంటారు ఒక వాసన కారణంగా మీరు యాక్ట్ చేశారనుకోండి ఈ యాక్ట్లో మీరు సక్సీడ్ అయ్యారనుకోండి మీకు మీకు జయం లభించింది అంటే మీ మాట నెగ్గింది అప్పుడు ఏమిటవుతుంది నా మాట నెగ్గింది అనే అభిమానం మీకు నిర్మాణము అహంకార నిర్మాణము నేనే చెప్దాం అనుకుంటున్నా మీరే చేశారు ఆ వేసవి కాలుగా ఖాళీ దీంట్లో దాన్ని ఇది ఇచ్చే అవి వేడిగా ఉన్నాయి కూడా ఇంక ఇదే వాడేస్తాలో డాక్టర్ సలహా చెప్పాడు కొంచెం కొంచెం నీళ్లు తాగడినా కానీ ఆ సలహా వినకముందు నేను చేస్తున్న పని అది సలహా వినకముందు సలహా విననుకున్న పోలే మనం చేసింది బానే ఉందన్నట్టు సమ్ సమ్ సిస్టమ్ ప్రాబ్లం ఎనీవే సో కాబట్టి బేస్డ్ ఆన్ వాసన మీరు యాక్ట్ చేసినప్పుడు యాక్షన్ చేసినప్పుడు ఆ యాక్షన్ సక్సెస్ అయినట్లయితే మీకు అభిమాన నిర్మాణం అవుతుంది అభిమానం అంటే అహంకారానికి మరో పేరు దాని కారణంగా కొత్త వాసన నిర్మాణం ఏమండి తర్వాత మీరు వాసన బేసిస్ మీద యాక్ట్ చేసినప్పుడు మీకు ఆ యాక్షన్ ఫెయిల్ అయిందనుకోండి ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్ అయితే మీ మనస్సుకి విషాదం నిర్మాణం అవుతుంది ఒక రకమైన దుఃఖము ఫ్రస్ట్రేషన్ నిర్మాణం అవుతుంది దాని కారణంగా మీ మనస్సు ఎంతో కొంతసేపు కొన్ని గంటలు కానీ లేదా కొన్ని రోజులు గుర్తొచ్చినప్పుడల్లా కానీ మీ మనస్సు యొక్క ప్రసన్నతకి భంగం కలుగుతుంది కాబట్టి వాసన బేసిస్ మీద అసలు యాక్షనే ఉండకూడదు కాబట్టి వాసన రూ వాసనను అభ్యాసం చేయకూడదు అమనీభావాన్ని అభ్యాసం చేయాలి ఇప్పుడు స్టాక్ మార్కెట్ అని ఒకటి ఉంది అటువంటి మార్కెట్ ఒకటి ఉందని కూడా పాపం సామాన్యులకి తెలియదు సామాన్యులకి తెలుసున్న మార్కెట్ ఏమిటి అదిగో బయట షాప్ ఉంది ఆ షాపుకి వెళ్తే అక్కడ కందిపప్పు మినపప్పు అమ్ముతాడు ఒక ఆయన ఇంకో షాపుకి వెళ్తే బేకరీ ఒకటి ఉంది వాడేమో బ్రెడ్లో అవి థర్డ్ రేట్ బ్రెడ్ అవి అమ్ముతూ పూర్ క్వాలిటీ బ్రెడ్ అమ్ముతాడు సెండర్ ఎల్లా అని పేరు పెట్టి అమ్ముతాడు మరి ఉందా ఉందా అలాగే ఉందా ఇంకా వెరీ పూర్ క్వాలిటీ థర్డ్ రేట్ మెటీరియల్ అమ్ముతూ ఉంటాడు ఎక్కువ ధరలకి ఇదే మనకి తెలుసున్న మార్కెట్ ఇదే బహుశా ఇంకో బ్రెడ్ షాప్ ఏదో ఉండి ఉండొచ్చు ఏదో అమ్ముతూ ఉంటాడు ఏదో అమ్ముతూ ఉంటారు మనకి తెలుసున్న మార్కెట్ ఇదే మన చాలా అమాయకంగా ఉంటారు జనం ఈ మార్కెట్ ఎరుగుదాడు వెరీ అనదర్ మార్కెట్ కాళ్ళ స్టాక్ మార్కెట్ అది వర్చువల్ మార్కెట్ అది ఆ మార్కెట్ ఎక్కడ కనపడదు మీకు అప్పుడప్పుడు టీవీల్లో కనపడుతుంది ఒకసారి నేనేమో దీనికి వెళ్ళాను ఎక్కడ న్యూయార్క్లో ఏం స్ట్రీట్ అది వాల్ స్ట్రీట్కి వెళ్ళా చిన్న స్ట్రీట్ అది పెద్ద స్ట్రీట్ ఏమి కాదు వాల్ స్ట్రీట్ అని చిన్న బోర్డు ఉంటుంది చిన్న బోర్డు ఉంటుంది పట్టుపెట్టి చూస్తే కానీ కనపడనట్టుగా ఉంటుంది ఇటు బిల్డింగులు ఉంటాయి పెద్ద విశాలమైన స్ట్రీట్ కూడా ఏం కాదు మెయిన్ స్ట్రీట్ కాదు సైడ్ స్ట్రీట్ మెయిన్ స్ట్రీట్కి ఏదో బ్రాడ్ బ్రాడ్ ఏదో యావెన్యూ పెద్దది విశాలమైంది దాన్ని ఆనుకుని ఉంటుంది వాల స్ట్రీట్ వారిని ఇదిరా వాల్ స్ట్రీటు ఈ ప్రపంచ ప్రఖ్యాతి చెందిందే అంటే అవును ఇదే లోపలికి వెళ్తే అక్కడ చాలా బిల్డింగ్స్లో ఇదో బిల్డింగ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్వైఎస్సి అని దాని వెళ్దాం అంటే పర్మిషన్ ఇవ్వలేదు పడ నైన్ లెవెన్కి ముందు వెళ్ళిచ్చి వారు ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు ఆ లోపల ఏమిటంటే ఏవో మైకులు ఉంటాయి అరుస్తూ ఉంటారు ఓ రెండు వందల మంది ఉంటారు ఏవేవో గెంతులు వేస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు మొత్తం కంఠం పెంచేసి అరుస్తూ ఉంటారు అందరూ అరుస్తూ ఉంటే ఎవడు అరిచింది ఎవరికి వినపడదు మనకు అలా అనిపిస్తుంది వాళ్ళకి వినపడే వాళ్ళకి వినపడుతూనే ఉండి ఉండాలి తర్వాత అక్కడ ఫిగర్స్ ఎప్పుడూ అలా మారిపోతూ ఉంటాయి ఎలక్ట్రానిక్గా దిస్ ఈజ్ వాట్ స్టాక్ మార్కెట్ అక్కడ ఇచ్చి తీసుకుని మీ కప్పు కాఫీ కావాలంటే అక్కడ దొరకదు బయటకు వచ్చి ఏదైనా షాపుకి వెళ్ళి కొనుక్కుని అక్కడ ఏం దొరుకుతుంది ఎవడమ్ముతాడు ఏమమ్ముతాడు కొనుక్కునే వాళ్ళు ఎవరు ఏం కొనుక్కుంటారో మనకు అసలు ఏమీ తెలియదు అటువంటి ప్రపంచం అనేది ఒకటి ఉందని కూడా మనకి తెలియదు కానీ స్టాక్ మార్కెట్లో ఉండి దాంట్లో వర్క్ చేసి వాళ్ళ మనస్సు యొక్క స్పందన ఎలా ఉంటుందంటే ఆ మార్కెటే రియల్గా అనిపిస్తుంది ఇట్ ఈస్ వెరీ రియల్ ఫర్ దాట్ మనకి చూద్దామంటే కనపడుతుంది కానీ వాళ్ళకది ఇట్స్ వెరీ రియల్ మార్కెట్ వెరీ రియల్ థింగ్ అది నవ్ టెల్ మీ ఇజ్ ఇట్ రియల్ స్టాక్ మార్కెట్లో నేను గెయిన్ పొందాను అంటాడు వీడు వాట్ కైండ్ ఆఫ్ గెయిన్ ఇట్ ఈస్ మనస్సు యొక్క చలనం చేత వచ్చిన గెయిన్ లాస్ వచ్చిందంటాడు మనస్సు యొక్క చలనం వల్ల వచ్చిన లాస్ ఈ గెయిన్ లాసు కూడా కాబట్టి ఆ మనస్సు యొక్క చలనము తప్ప దాంట్లో వాస్తవంగా తత్వం అనేది ఏది లేదు కాబట్టి అభ్యాసం అలాంటిది అభ్యాసం చేయకూడదు అభ్యాసం చేస్తే వాసన నిర్మాణం అయ్యే అభ్యాసం ఉండకూడదు వాసనని న్యూట్రలైజ్ చేసే విధంగా అమనీ భావాన్ని అభ్యాసం చేయాలి ఈ అమనీభావము అనే మాట చాలా చక్కటి మాట ఎందుకంటే మీకు మన సంస్కృతంలో అమనీభావము అని అంటాము మీరు ఈ క్రిస్టియన్ ఎప్పుడైనా చూసినట్లయితే వాళ్ళు ఏమన్ అంటారు ఏమన్నంటేది అమనీ అమనీ భావమే వాడికి అక్కడ ఏమన్ అనేవి కొంత శాంతి లభిస్తుంది కదా లెటర్ హోప్సో తర్వాత వీళ్ళు ఈ ఇస్లాం ఉర్దూలో కూడా అమన్ అంటారు పీస్ అనర్థం అదే దట్ ఈస్ వాట్ ఎ మెయిన్ అమన్ ఈస్ పీస్ అది ఎక్కడి నుంచి వచ్చిందే మీ మనస్సు యొక్క వాసన రూపమైన చలనం ఎప్పుడైతే లేదో మీకు లభించేది ఏమిటి ప్రసన్నత శాంతి అంతే కాబట్టి మన అమనీభావము ఇస్లాంలో మీకు అప్పుడప్పుడు ఉర్దూలో ఇస్లాం కాదు ఉర్దూలో వినపడే అమన్ ఈ క్రిస్టియానిటీలో ఉండే యామెన్ ఇవన్నీ పరస్పరం రిలేటెడ్ థింగ్స్ ఎక్కడి నుంచి వెళ్ళినవే కూడా కాబట్టి అమనీభావము అంటే శాంతి ఆ శాంతి మనకి లభించేటువంటి ఏకైక ఉపాయము సో మనోనిరోధము వివేకదర్శనాభ్యాసం చేసి మనస్సును నిరోధించుతా భాష్యంలో ఉన్నాము లయంగతే వా పెట్టారు లయంగతేవ అని న్యాయంగా అయితే మిమ్మల్ని వివేక దర్శనం చేసే అమనీభావాన్ని సంపాదించమని అక్కడ చెప్పారు కానీ టు మేక్ ఎ పాయింట్ మీరు వివేకదర్శనం చేసినప్పుడు చేయనప్పుడు కూడా నిద్రపోయినప్పుడు కూడా ద్వైతం లేదు అని మీకు తెలుస్తూనే ఉంది లయంగతేవ ద్వైతన్నైవోపలభ్యతే అంటే ద్వైతము సుతరాము మనకి లభించుటనే లేదు మీరు వివేకదర్శనాన్ని ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో ద్వైతము ఎప్పటికీ లభించనే లభించదు అంటే ఉండదు అని అభిప్రాయం ఇప్పుడు వివేక దర్శనం ఎలాగా అంటే ఇప్పుడు విషయ విషయీ వివేకము అలాంటి వివేకము ఆత్మ అనాత్మ వివేకము నిత్య అనిత్య వివేకము ఇటువంటి వివేకాన్ని చేయాలి సాధారణంగా మనుషులు చేసే వివేకము అదివేకం కాదది అవివేకం వీడు ఏమంటాడంటే సో ఇల్లు కడుతు ఇల్లు కడుతూ ఉంటాడు కడుతూ ఉండే ఏమంటాడు నేను ఇల్లు కడుతున్నాను నాలుగు తరాలకి సరిపడి కడుతున్నాను నేను వెళ్ళిపోయినా కూడా నా తర్వాత వాళ్ళు దీంట్లో సుఖంగా ఉంటారు అంటాడు అది లౌకిక దృష్టితోటి చూస్తే చాలా బాగా ఉన్నట్టు అనిపిస్తోంది మరి మీకు ఎలా అనిపిస్తుందని అనుకు తెలియదు కానీ అబ్బా ఈ అంత అని అందరూ అనుకునే ఉంది కానీ అది పూర్తి అవివేకం ఎందుకంటే వీ పోయి ఎవడండి ఇల్లు పోతుందా వీడిపోతాడా స్వరూప దృష్ట్యా మీరు చెప్పండి స్వరూప దృష్ట్యా నిత్యం ఏది నేను నిత్యమా లేక ఇల్లు నిత్యమా స్వరూప దృష్ట్యా దేహదృష్ట్యా కాదు నేను నిత్యం కాబట్టి నిత్యమైన నేను అనిత్యం అని పెట్టాడు నేను చచ్చిపోతాను నేను లేకుండా అయిపోతాను కానీ ఇల్లు మాత్రం ఉంటుందంటాడు నో సర్ప్రైజ్ ఆస్తిని నేను లేకున్నా ఆస్తి ఉంటుందని సంపాదిస్తాడు అంచేతనే ఆస్తి కారణంగా బంధింపబడి దుఃఖాన్ని అనుభవిస్తాడు ఎందుకని ఫండమెంటల్ వివేక తేడా తేడా వచ్చింది చూడండి ఇల్లు కట్టుకోవడం పాయింట్ కాదు ఇల్లు శాశ్వతం నేను వెళ్ళిపోయేవాడిని అనే ఆలోచన ఎలా ఉంది ఎంత తప్పుగా ఉంది తన స్వరూపాన్ని నిరాదరణ చేసి అశాశ్వతమైన దాని ఎందు శాశ్వతత్వాన్ని అంటగట్టి అదొక తర్వాత నేను చచ్చిపోయినా ఈ వంశం నిలబడి ఉంటుందంటాడు కొడుకు పుట్టాడు నాకు మనవడు పుట్టాడు నేను చచ్చిపోయినా వంశం నిలబడి ఉంటుందంట ఇప్పుడు అంటే తన తను చచ్చిపోవడం ఎప్పుడు ఇంకా పక్కా ఖాయం అది వంశం సత్యం వంశం నిత్యం నేను అనిత్యం అసత్యం ఏమి ఏమి వివేకం దీన్ని వివేకం అంటే పెద్దలు అనబడి వాళ్ళు చేసేటువంటి పొరపాటు కది పెద్దవాళ్ళు అనబడేవాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండి తీవ్రమైన రాగద్వేషాలు పెంచుకుని ఇదంతా కరెక్టే అనుకుంటూ అప్పుడప్పుడు దేవుడి పేరు చిలక పలుకులాగే దేవుడి పేరు పలుకుతో ఏవో అప్పుడప్పుడు కర్మనీతి అనేది నీ చేస్తూ అప్పుడప్పుడు రూపాయలు ఐదు పైసలు దానం కూడా చేస్తూ ఏదో తీర్థయాత్రలు చేస్తూ మేమేదో పెద్ద ఆధ్యాత్మికంగా బాగా అభివృద్ధి చెందామని భ్రమపడుతో అట్ ది సేమ్ టైం నేను చచ్చిపోతాను ఇల్లు ఉంటుంది నేను చచ్చిపోతాను వంశం ఉంటుంది వాట్ ఈజ్ ఆల్ దిస్ ఇదంతా కూడా అవివేక అభ్యాసం అలాంటి అవివేకాన్ని అభ్యాసం చేయకూడదు ఇల్లు మిథ్య దేహానికి ఇల్లు నాకు నాకే కాదు దేహం అనికేత స్థిరమతి గీతలో ఉంటాడు అనికేత స్థిరమతి సో ఆ విధంగా విషయ విషయీ వివేకం విషయము జడము ఇల్లు వాకిలి ఆస్తి ఈ దేహము కూడా విషయమే ఇవన్నీ కూడా జడములు అనిత్యములు వికారి అంటే నిరంతరము మారిపోతూ ఉంటాయి వేరే విషయీ నేను నేను అనేది నిత్యము చేతనము కూటస్థము చలనరహితమైన ఇటువంటి వివేకాన్ని అభ్యాసం చేయాలి అంటే అర్థమేమిటి మామూలుగా లోకంలో మేము సంప్రదాయబద్ధంగా బతుకుతున్నామనుకునే వాళ్ళలో కూడా ఏదే ఏ అవివేకము వివేకం పేరిట చలామణి అవుతుందో ఆ అవివేకాన్ని పారద్రోలి యథార్థమైన వివేకాన్ని చేపట్టి మనిషి ముందుకు అడుగు వేసినప్పుడు మాత్రమే ఈ అమనీ భావము అనేది సిద్ధిస్తుంది అంతేగానే మా తాతగారు అలాగే అనుకున్నారు మా ముత్తాత గారు అలాగే అనుకున్నారు మా నాయనగారు అలాగే అనుకున్నారు కాబట్టి నేను కూడా ఇలాగే అనుకుంటాను అంటే అది అంధ పరంపర అవుతుంది అవివేక పరంపర అవుతుంది తప్ప వివేక పరంపర కాదు యూ రిబెల్ దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ సేయింగ్ ఎస్టర్డే ఏదో నేను అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాను ఏదైనా కొంచెం పొగరుగా మాట్లాడితే క్షమించండి ఇదిగే ఆ సబ్జెక్ట్ మీద ఉండే ఉత్సాహంతో మాట్లాడింది తప్ప కూడా ఒకటి ఏం కాదు ఇదూ రిబెల్ ఏ దోషము ఎక్కడున్నా సరే ఇది ఒకటి రిబెల్ రిబెల్ అయిన స్టేట్ ఇన్నర్ రిబెల్ అయ్యను నేను అంటున్నది ఆ అంతరంగ విప్లవం వస్తే తప్ప లేకపోతే నేను పోతాను వంశం ఉంటుందంటే దాన్ని వివేకం అంటారా అది తెలివితేటలు వంశం అంటే అది ఒక భావన తప్ప ఒక మనస్సులో ఉన్నటువంటి వాసన తప్ప వంశం అనేది ఏం లేదు బ్రహ్మసత్యం ఒక మనోవాసన తప్ప మరొకటేం కాదు కాబట్టి ఈ విధంగా విస్తారమైనటువంటి వివేకాన్ని సాధకులు అభ్యాసం చేయాలి వాళ్ళు చాలా అనుకున్నాం ఆ శ్లోకం దగ్గర ఇది అభావాత్ సిద్ధం ద్వైతస్యాసత్వం మనస్సు ఉన్నప్పుడు ద్వైతం ఉందండి మనస్సు విలీనం కాగానే ఆ యొక్క ఉపలబ్ధి లేదు అభావాత్ అంటే ద్వైత ఉపలబ్ధి అభావాత్ ద్వైత జ్ఞానం కలగనేటం లేదు మీకు నిద్రపోతే ద్వైత జ్ఞానమే లేదు ద్వైతం తెలియటం లేదు తర్వాత ధ్యానంలో ఏకాగ్రతంగా మీరు కూర్చున్నప్పుడు కూడా ద్వైతం లేదు ద్వైతం ఎప్పుడు ఉంది వాసనాపూర్ణమైన మనస్సు స్పందించినప్పుడు ద్వైతం ఉంది లేకపోతే ద్వైతం లేనేలేదు కాబట్టి సో అప్పుడప్పుడు ఈ అనుభవం మనకి సంసారలకు కూడా కలుగుతూ ఉంటుంది ఆయన ఏదో పుస్తకమో జపము ఏకాగ్రంగా చేసుకుంటున్నాడు ఆయన గృహస్థు అంటే ఆయనకి ద్వైతం లేదు ఆయన ఆ మంత్రంతోటో ఆ పుస్తకంతోటో మమేకమై ఏకాగ్రమైన మనస్సుతో ఉంటాడు ఆయనకి ద్వైతం లేదు కానీ ఇంట్లో గృహిణికి ఏదో పిల్లాడు స్కూల్కి వెళ్ళేప్పుడు ఇంకా ఫీజు కట్టమంటున్నాడనో లేకపోతే అమ్మాయి ఫోన్ చేసిందనో ఏదో గృహిణికి కొంత ద్వైతం ఉంటుంది ఆ ద్వైతంలో ఆవిడ ఉంటుంది ఆవిడ ఇంత ఏముంటుందంటే చూడండి మీరేం పట్టించుకోవడం మానేసరి మీ జపం చేసుకుంటూ కూర్చుండి అంటే ఏమిటి ఆమె మనస్సు ద్వైతంతో బాగా స్పందిస్తుంది సో దానికి తగ్గట్టుగా ఈయన మనస్సు కూడా స్పందిస్తే ఇద్దరు కలిసి గెంతులు వేస్తే అదో రకంగా ఉంటుంది ఆవిడ ఒక్కతే గెంతులు వేస్తుంది ఈయన గెంతులు వేకుండా అలా కూర్చుని ఉన్నాడు పాప బుద్ధిమంతులాగా కాబట్టి షీ కంప్లయన్స్ ఇట్ కెన్ బి ది అదర్వే ఆల్సో కాబట్టి సో ద్వైతం ద్వైతం యొక్క అభావము ద్వైతోపలబ్ధి యొక్క అభావము సంసారలకు కూడా అనుభవానికి వస్తూనే ఉంటుంది కానీ అది స్థాయిగా ఉండదు అలా వచ్చేలా ఉంటుంది అలా కాకుండా స్థాయిగా ద్వైతం యొక్క అభావాన్ని అంటే అమనీభావాన్ని నిలబెట్టుకుంటూ ఉండాలి అమనీభావంలో ఎస్టాబ్లిష్ అయ్యి అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనస్సు యొక్క చలనము మాట్లాడాలంటే మనస్సు మాట్లాడాలి మనస్సు కదలాలి చూడాలన్నా వినాలన్నా మాట్లాడాలన్నా ఏదైనా పని చేయాలన్నా మనస్సు యొక్క చలనమే అవన్నీ కూడా అమనీభావ స్థితి యొక్క ఫౌండేషన్ నుంచి వచ్చినట్లయితే అటువంటి వాడినే జీవన్ముక్తుగా ఉంటాడు అమనీభావం అంటే ఏమిటో తెలియదు కేవలము మనస్సు యొక్క స్పందనే ఉంటుంది ఆ స్పందనంతా సత్యం ఆ స్పందన చేత భాషించేటువంటి జగత్తంతా సత్యం ఆ శబ్దస్పర్శాది ఉపలబ్ధి జ్ఞానం ఏదైతే ఉంటుందో దానికి రియాక్ట్ అవుతూ ఉంటాడు దాని వాడినే సంసారి అని కాబట్టి మొత్తం సంసారము జీవన్ముక్తి అంతా కూడా ఇట్ ఇస్ ఆల్ టైడప్ ైండ్ ఆత్మసత్యానుబోధన సంకల్పయతే అమనస్ తదీ గ్రాహ్యాే తదగ్రహం మళ్ళీ వచ్చింది అమనస్థం అమనీ భావ ఈ శ్లోకాలు చాలా లోతైన శ్లోకాలు అనుభవాత్ అనుభవ రూపమైన శ్లోకాలు కేవలం థియరిటికల్ డిస్కషన్ అని కాకుండా సో న సంకల్పయతే అసలు నువ్వు సంకల్పం చేయకు ఇప్పుడే నేను దృష్టాంతం చెప్పాను ఇప్పుడు ఈయన కూర్చొని జపం చేసుకుంటున్నాడు ఆవిడ మీకేం పట్టించుకోదు పట్టతేనే ఆవిడేమో కంగారు పట్టుకోను అంటే అర్థం ఏమిటి ఆవిడ మనస్సు అలాగా అలాగా కళ్ళు తాగిన కోతిలాగా సంకల్పాలను చేసేస్తూ ఈయన సంకల్పం ఏమీ చేయకుండా ఉన్నాడు దాంతో మీరు పట్టించుకోవట్లేదు అని అభివృద్ధి ఈయన వెళ్ళి ఆమెకు సహాయం చేయాలి నేను అదేమీ కాదంటల్లా అంటే సంకల్పించకపోవడము స్థితి ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా అధికంగా అవసరమైన దానికంటే అధికంగా సంకల్పించటం వల్ల సో ఏమి ఉపయోగం ఊరికే ఓసారి నేను సందర్భం చూశాను ఆయన దేవతార్చన చేస్తున్నారు అంటే ఏదో రుద్రాభిషేకం ఏదో చేసే తేనె ఓ పిసరు వేస్తారు శివుడిని ఎత్తి మీద ఓ పిసరు మామూలుగా దేవాలయాల్లో అయితే ఇలా బకెట్లలో విమరిస్తూ ఉంటారు అలా చేయకూడదు అప్పుడప్పుడు చూస్తే అలా చేస్తున్నారు ఏమిటబ్బా అనిపిస్తుంది ఇప్పుడు పెరుగు అభిషేకం చేయాలనుకోండి పెద్ద గంగాళం నిండా పెరుగు పట్టుకొచ్చి పెద్ద చెంబుతో అలా అలా పోషిస్తూ కింద మీద అలా చేయకూడదు మరి అలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు మరి ఆగమశాస్త్రాల్లో అలా చెప్పారేమో బహుశా ఉండొచ్చు నేనేదో నాకుండేటువంటి అమాయకత్వం నుండి లేకపోతే చేతకానతనం నుండి ఏ పేరు మీరు పెట్టినా ఎందుక బా విధి ప్రధానం తప్ప అలా దిమరించేస్తున్నారు వీళ్ళు మంత్రం తంత్రం సరిగ్గా లేదే అని నేనేదో నా ధోరణంలో నేను చెప్పాను బహుశా ఆగమశాస్త్రంలో అలా చెప్తే అదే ఖాయం అదే నేను చెప్పిన దాన్ని మీరు పాటించుకోకండి సో వాటెవర్ సో ఒక వ్యక్తి అధికంగా సంకల్పించినప్పుడు ఆ అధికమైన సంకల్పమే ఆ వ్యక్తిని చాలా అల్లకల్లోలం పెట్టేస్తో చాలా డిస్టర్బ్డ్గా తయారు చేస్తుంది ఇంకో వ్యక్తి అధిక సంకల్పం మానేసి ఏదో సంకల్పాన్ని దాన్ని తగ్గించుకుంటే ప్రశాంతంగా ఉండగలిగినాడు ఇట్ ఈజ్ సింపుల్ యాజ్ దాట్ కాబట్టి యదా నా సంకల్ప అయితే సంకల్పించక కాముగా ఉండు చూడడం ఏమవుతుందని ఏం ప్రపంచం తలకిందురైపోతుందా సంకల్పించడం మానేస్తే మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోవడం సంకల్పించడం అంటే ఊరికే కళ్ళు తాగిన కోతిన దృష్టాంతంగా చెప్తారు స్వామి వివేకానంద దృష్టాంతం అని సో అంటే స్థిరంగా ఉండలేకపోవడం ఆ చిత్తత్వం ఉండదు మనస్సు ఎక్కడా స్థిరంగా నిలపడదు ఊరికే ఇటు నుంచి గెంతులు వేస్తూ ఉంటుంది ఊరికే మనస్సు ఈ భావన నుంచి ఆ భావనకి వెళ్ళడంలో తప్పేం లేదు అలా కాదు రాగద్వేష రూపంగా వాసన రూపంగా గెంతు వేస్తూ ఉంటుంది సో పాత న్యూస్ పేపర్లో ఒక తూకం వేస్తున్నాడు ఇందుకే నేను ఆ దృష్టాంతం చెప్తున్నా తేనె అభిషేకం చేద్దామని తేనె సీసా ఇచ్చింది ఆవిడ తేనెసీసా ఇని అడిగాడు ఈయనే తెచ్చి పెట్టుకుని అభిషేకం చేయొచ్చు కదా ఆవిడ అందిస్తూ ఉండాలి ఈయన చేసేటువంటి దేవతారాధనకి ఆవిడ అందిస్తూ ఉండాలి మంచిదే గృహల్లో అలాగే ఉంటుంది ఆమె ఆ తేనె సీసా ఇచ్చింది ఆ తేనెసీసాలో ఓపిసరీ చెంచాటి తేనె తీసుకుని మొదటి తరత ఎటేలు మంత్రం వస్తే మహానందం మంత్రం రాకపోతే ఏదో చీరని మంత్రంతో పిస్తూ తేని శివుడి నెత్తి మీద వేయడం చిన్న చిన్న చేతితోటి అంతకంటే చేయాల్సిందే లేదు ఆ తేనె సీసా ఎంత మీద జాగ్రత్తగా చేసినా పైన కొంత తేనె ఉండడం అది స్లిప్పరీగా ఉండాలి కింద పడిపోయింది ఆయన చేతిలోంచి జారి పెద్ద ఎత్తే అక్కడికక్కడే కానీ హెవీగా ఉండడం చేతి ఇంపాక్ట్ పగిలిపోయింది ఒకసారి సీసా పగిలిందంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఎందుకని గాసు ముక్కలు అవి ఉంటాయి ఆమె ఏమిటి మొగలబొట్టడికి వెనపడింది లోపల ఏమిటండి మొగలగొట్టారు అంటే ఆవిడ పాపం బెడ్డ పెట్టేసుకొని వచ్చారు ఏదో మొగలగొట్టేసాడు తగల ఏదో తగలబెట్టేసాడు అదే ఆవిడ ఎందుకంటే వాళ్ళు కొంచెం పొదుపుగా చేసుకుంటారు జాగ్రత్తగా చేసుకోవాలి కదా మళ్ళీ మళ్ళీ పోతే మళ్ళీ ఆవిడే తీసుకొచ్చి ఏర్పాటు చేయాలి ఏమిటంటే ఏదో పక్కలు పుట్టినట్టుంటారు అంత బాబా ఆవిడ బెంగబుడుతో వచ్చింది వచ్చేవాడికి ఆ తేలంతా లేలపాలయ్యింది ఆవిడ ఇంకా అక్కడి నుంచి పాపం లాస్ వస్తూ పోయిందని అంతకంటే కాదు మీరు ఇంతే ఆ వేళ ఏమో మజ్జిగి పారమేస్తారు ఇంట్లో పాలు పారేస్తారు ఇవి తేలంతా కూడా లేలపాలు చేశారు అదేమో పుట్టతేనే పుట్టతేనే నా మొహంతో వెల్లంపాకవే భారతదేశంలో పుట్టతేనే లేదు ఇండియాలో లేదు పుట్టతేనె యూ టేకిట్ ఫ్రమ్ మీ ఈ మాట నాకెవలో చెప్పారో తెలిసిన ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పాడు ఇంకా మీరేం చెప్తారు నిజంగా పుట్టతేనన్నది లేనే లేదు ఎవరికి ఎవ ఎవళ్ళది ట్రైబల్స్ ట్రైబల్స్ గురించి నాన్న మీరు నేను ట్రైబల్స్తో తిరుగుతూ ఉంటాను నేనేవో కొన్ని చేస్తూ ఉంటాను మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టకుండా నా ఆ దారిని నేను చేసుకొస్తూ ఉంటాను కదా వాళ్ళు వాళ్ళు తేనెక్కడ వాడు సెల్ ఫోన్ పెట్టుకునే చోటు తిరుగుతుంటారు వాళ్ళు తేనేం చేస్తాం కదా నాకంటే అడ్వాన్స్డ్గా ఉంటారు వాళ్ళు ట్రైబల్స్ నాకు నేర్పుతాడు సెలఫోన్ ఎలా మాట్లాడినా ఆప్షన్స్ నాకు నేర్పుతాడు రంపచోడవరంలో నేను చూస్తాను కదా దే వెరీ స్మార్ట్ తర్వాత ఈ స్వామీ దగ్గర డబ్బులు ఉంటే లాగేద్దామని చూస్తాడు ఏమిటనుకుంటున్నారు అమాయకంగా ఏమి ఉండడం ఊరికే మన పిచ్చి కానీ సో చాలా అవేర్నెస్ వచ్చేసింది పొలిటికల్ అవేర్నెస్ సోషల్ అవేర్నెస్ రాలేదు పొలిటికల్ అవేర్నెస్ వచ్చింది వేస్ట్ పొలిటికల్ అవేర్నెస్ అక్కర్లా సోషల్ అవేర్నెస్ రావాలి అంటే సమాజము మనం సమాజానికి సేవ చేయాలి కుటుంబానికి ఆ అవేర్నెస్ రావాలి మొత్తానికి ఆవిడ విన్నాడు చేసిన పొరపాటు చేశాడు కదా ఆయన కూడా ఏం మాట్లాడలేదు ఏదో జపం ఏదో చేస్తున్నాడు అదే అభిషేకం చేస్తున్నాడు విని విని విని ఇంకా ఆయనకి విసిగెట్కి ఆవిడ ఆపట్లేదు షీ కంటిన్యూ సైఆర్ టైరైడ్ దాన్నే సంకల్పం అయితే అంటే ఆ సంకల్పముల యొక్క ప్రవాహం ఆగట్లేదు చాలా అలా వచ్చేస్తూనే ఉన్నాయి అంచేతనే మాటలు సంకల్పాన్ని బట్టి మాటలు వస్తున్నాయి ఆవిడ అలా ఉంది ఇప్పుడు ఆయన అన్నాడు చూడు ఊరికే గంతులు వైకు అరవకు నేను జీవితంలో చాలా పోగొట్టుకున్నాను ఈ తేనె ఎంత అని ఒక మాట అన్నాడు అంటే ఆవిడ మాట్లాడకుండా లోపలి ఎందుకంటే మనిషి ఆ దైన్యంలోకి వెళ్ళేటంటే ఇంకా ఏం చెప్తారు ఎన్నో పోగొట్టుకున్నాను ఈ తేనె నాకు లెక్క అవుతాయి ఇంకో మాట ఉన్నాడు ఆయన పెద్ద కొడుకు పోయాడు ఆయన జీవించకుండగానే పెద్ద కొడుకు పోయాడు కొడుకు పెద్ద కొడుకునే పోగొట్టుకున్నాను దిక్కుమాలిన తేనె ఎంత అంటే పాప ఆవిడేం మాట్లాడకుండా పాపకు వెళ్ళిపోయాడు సో మనస్సు యొక్క సంకల్పం తప్పింకేం లేదండి ఆయన్ని కనుక ఆవిడ డిస్టర్బ్ చేయకుండా ఉండుంటే ఆయన ఏదో ఆ తేనె ఏదో చేసుకుని వెళ్ళిపోయేవాడు సంకల్పం ఆ సంకల్పమే తప్పింకేం కాబట్టి ఏమో దృష్టాంతం సరిగ్గా ఉందో లేదో మీరు ఆలోచించండి నా సంకల్పయతే అలా మనస్సునే రాగద్వేష రూపమైన సంకల్పాలలో ఒకదాని నుంచి మరో దాని మీద దాని నుంచి ఇంకో దాని మీదకి అలల్లలాగా దాన్ని తిప్పేస్తో మళ్ళీ సర్కిల్ కుట్టేసి మళ్ళీ మొదటికి వచ్చేసి మళ్ళీ ఇంకో సర్కిల్ వేసేస్తో అలా ఉండకూడదు నా సంకల్పయత్ సంకల్పం చేయొద్దంతే ఒక ఆయన నాతోటి ఉన్నారు స్వామీజీ మీతో మిస్ అండర్స్టాండింగ్ వచ్చింది మనం ఎక్రాస్తి టేబుల్ మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలి నేను వస్తున్నా అన్నారు మీరు రాకండి అని చెప్పాను ఏమన్నారు మనం ఎక్రాస్తి టేబుల్ పది నిమిషాలు మాట్లాడితే ఈ మిస్అండర్స్టాండింగ్ డబుల్ అవుతుంది తప్ప పోయేదే అయితే ఏం చేద్దాం ఏమీ చేయొద్దు జస్ట్ ఇగ్నోర్ ఇట్ లెర్న్ టు ఇగ్నోర్ యు ఫర్ మీ అలాగే అది నన్ను కూడా మీరు నేను ఐ హ్యావ్ ఆల్రెడీ ఫర్ గివెన్ you forgive me and i have already forgiven you oh bas aithe ippudu disk em illadu there is nothing to discuss yevandu discuss cheyadam discuss chesi meer em settle chestaru discussion onto modalu pedithe rendu ahankarala clash kindu tayaru nen meer illa nu illa annu nen anukoledu andi nen meer illa anukuntaranu anla nen cheyaledu anta అంటే నేను అలా అనుకోలేదు నేను అలా అనుకున్నానని మీరు అనుకుని పొరపాటు పడుతున్నారని వీడు అంటాడు అక్కడికి మళ్ళీ ఇప్పుడు లేని ఇష్యూ ఒకటి వస్తుందో చూడండి వాట్ ఈస్ దేర్ టు డిస్కస్ నా తప్పు ఉంటే మీరు క్షమించండి అయిపోయాయి అంటే నా సంకల్ప అయితే యొక్క ప్రెషర్ ఫ్రీక్వెన్సీ లోడ్ బాగా ఎలా సాధ్యమవుతుంది ఎందుకంటే వీడి వీడి జీవితంలో వీడి సంకల్పములు సంకల్పముల చేత నిర్మితమయ్యే మానసిక జగత్తు అదే తప్ప ఇంకా వీడేమీ ఎరగడం అదే సత్యం అనుకుంటున్నాడు గుడ్లగూబకి ఆ చీకటే సత్యం అనుకుంటుందండి ఇంకా ఇంకా ఈ డజన్ నో ఎనీథింగ్ అదర్ దాన్ దాట్ అలాగే వీడి వీడి దృష్టంటే ఈ సంకల్పాలు సంకల్పాల నుంచి వచ్చేటువంటి వాక్ చేష్టలు బాహ్య విషయములు ఇదే సత్యము ఎందుకంటే వేరే సత్యమే ఉంది మరి దేవుడో దయము దేవుడో దయము ఇక్కడెక్కడ ఉన్నాడు ఎక్కడెక్కడో వైకుంఠంలోనో కైలాసంలో ఉన్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు ప్రస్తుతానికి ఉన్నది ఇదే వీడి విషన్ అది ఆ విషన్లో వాడి బతుకంత సంకల్పములు పునాది మీద నిర్మాణమై ఉంటుంది వాడు ఆ సంకల్పము చేకరంటే హీ కెనాట్ డూ దాట్ హీజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దాట్ మరి ఎలాగా ఆత్మ సత్యానుబోధేన అను బోధ తెలుసుకో ఎలాగా అను శాస్త్ర ఆచార్య ఉపదేశము అను అను అంటే ఫాలోయింగ్ ఫాలోయింగ్ వాట్ ఫాలోయింగ్ ది స్టడీ ఆఫ్ ది శాస్త్ర అండ్ సో ఏమిటి తెలుసుకోవాలి ఆత్మసత్య